హరి శ్రీగురుభ్యా నమ బ్రహ్మాన పరమ న్వాతి గగనసదృశం తమలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం ధీ సాక్షీభూ భావాతీతం త్రిగుణరహిం సద్గురు తం నమామి మో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రద కృవ్యోషిభ్యో మహా ప్రజాఘన ప్రత్యో బ్రహ్మైవాహమస్ అహం పదార్థరీత సదాశివ సమా శర్యమా అస్మ గురుబ్రహ్మణే నమ హరి శ్రీ గురుభ్యో నమీ ఎరుకొక్క ఎరుకే విశ్వరూపమేర్పడదాల్చున్ బాబా ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైనా ప్రపంచమున్నది ఎవరిగేరికను లేదనైనా ఎవరుండేరికను పరిపూర్ణమైనట్టి బయలుండకనిపెట్టి గురునీ వాక్యము బట్టి గురుతూ పోగొట్టితే ఎవరిగేరికను లేదనైనా ఎవరుండేకను ఎరుకొక్కటిండే నేనియు ఎరుకే ఈ విశ్వరూపం ఏర్పడదాల్చున్ ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైన ప్రపంచమున్నది ఎవరు ఎరిగేరు ఇకను లేదనైనా ఎవరుండేరు ఇకను పరిపూర్ణమైనట్టి భయరుండ కనిపెట్టి గురుని వాక్యమును గురుతు గురుతూ పోగొట్టితే ఎవరిగేరికను లేదనైనా ఎవరుండేరికను ఇది పదవిభజన ఈ పదార్థంలో గుర్తు అన్నటువంటి సూచన ఇందులో ఉంది అంటే గురువు అంటేనే లఘువు కానిది అని అర్థం ఎరుక అంటేనే మరపు కానిది అని అర్థం గురువు అంటే గురి గుర్తు ఈ రెండు తెలిసి తెలియజెప్పి పోగొట్టేవాడు తెలిసి తెలియజెప్పి పోగొట్టేవాడు కాబట్టి గురువు అంటే అందరినీ గురువు అనవచ్చా అంటే ఆయా సందర్భోచితాన్ని బట్టి స్వీకరించినటువంటి బోధన అనుసరించి మేల్కొల్పబడిన స్థితిని అనుసరించి మహీపీఠంలో సాంప్రదాయక గురువరేణ్యులందరినీ స్థితి భేదంగా ఈ గురు శబ్దానికి ఉపసర్గలను వాడుతూ శ్రీగురు అని సద్గురు అని పరమగురు ఏదైనా అందరిలో ఉన్నటువంటి దక్షిణామూర్తి తత్వమైనటువంటి గురుతత్వం సమానం ఒకటే వేరు వేరని భావించడా చాలామంది గురువుల మధ్య కూడా ఎక్కువ తక్కువలు పాటించటం గర్హనీయం తగినది కాదు అలా పాటించకూడదు వ్యవహారిక విద్యాభ్యాసం అంటే భుక్తి విద్యకు సంబంధించిన దాంట్లో కూడా అక్షరాభ్యాసం నేర్పేటటువంటి ప్రాథమిక విద్య నేర్పేటటువంటి గురువులకు ఎంతో ఓర్పు సహనం చాలా అవసరం ఆ ఓర్పు సహనం లేకపోతే ఒక్క అక్షరం రావడానికి వాళ్ళు వంద సార్లు వెయ్యి సార్లు ఉచ్చరిస్తూ దిద్దిస్తూ అది బాగా నాటుకునేటట్లు అక్షర జ్ఞానం వచ్చేటట్లుగా చేయడానికి ఎంతో శ్రమిస్తారు అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత పిల్లవాడు చకచకా చదువుకుపోతుంటాడు కాబట్టి నిరక్షరకుక్షి అయినటువంటి ఆ పిల్లవాడిని అక్షర జ్ఞానం వచ్చేటు చేయడం అనేటటువంటి మొట్టమొదటి మార్పు చాలా విశేషమైనటువంటి మార్పు ఎందుకంటే अक्षरज्ञान लेकुविकास क्रम क्रम पद्धति लक्ष्य दिशा परणीचंद जन्मत प्रज्ञास्वरूप ज्ञान कल वो अभी साध्यमे का सारज्ञावसम అభ్యాసము కూసు విద్య అసలు అభ్యాసం చేయాలి అంటేనే నువ్వు అజ్ఞానస్థితి నుంచి ఆ జ్ఞానస్థితిలోకి ఎవరో ఒకరి చేత మేల్కొల్పబడాలి ఆ ఉన్నతమైనటువంటి స్థితి నీలో పూర్తిగా నిలదొక్కునేటట్లుగా వారు సహాయం చేయాలి प्राथमिक विद्य बोध निस्वार्थ बोधिस्ट आल को अक्षरज्ञा ने दाइविचन कर्तव्य भावित निस्वार्थ निष्कामक चुरी पेदवा देशमेले राजुले अवतारो प्रपंचम ने चक्रवर्तुले अवतारो ऐक्टर्वतारो डाक्टर अवतारो राजो तराजुले अब తిరిగి మళ్ళా వచ్చి మమ్మల్ని గుర్తుపడతారనో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారనో ఎట్టి అపేక్ష లేకుండా సాక్షాత్తు ఆ ఈశ్వరుని ప్రతినిధులై ఆ జ్ఞానశక్తి యొక్క ప్రతిరూపములై విద్యకర్త మన జీవనంలో మనం సాధారణంగా చూస్తే భుక్తిద్యకు సంబంధించినటువంటి విద్య అంతా పూర్తయిన తర్వాత ఎవరైనా వారి వారి యూనివర్సిటీలకో వారి వారి కాలేజీలకో లేదా ఉన్నత విద్యాభ్యాసం చేసినటువంటి సంస్థలలో వారికి బుద్ధి వికాసం కలిగిన తర్వాత ఎదిగిన తర్వాత నేర్చుకున్నటువంటి పాండితీ ప్రతిభ వల్ల భావన చేత ఆ పాండిత్యం ఆ విద్య లభించినటువంటి స్థానానికి వెళ్ళి ఆ విద్య కరపినటువంటి వారిని ఆదరణతో సత్కరించేటటువంటి సాంప్రదాయం భూమండలం మీద కనబడుతూ కానీ పునః ప్రాథమిక విద్యా సంస్థ దగ్గరకు వెళ్ళి నిజానికి ఆ ఆ వ్యక్తికి ప్రాథమిక విద్యను కరపినటువంటి వ్యక్తులు చాలా వయోవృద్ధులైపోయి ఉండవచ్చు వాళ్ళందరూ రిటైర్ కూడా అయిపోయి ఉండవచ్చు కొంతమంది ఈశ్వర నివాసాన్ని కూడా చేరి ఉండవచ్చు మరి అటువంటి వారి ఎడలా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి అవసరం కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే అక్షరాభ్యాసం చేసినటువంటి గురువు దగ్గర నుంచి ప్రారంభిస్తే క్షర అక్షర పురుషోత్తమ స్థితులను అందించినటువంటి నిజ గురువుల వరకు పరమ గురువుల వరకు గురు పదమే సర్వధా సహస్రధా శిరసు వంచి సర్వశ శరణాగతులై తన యొక్క లేమిని తన యొక్క లఘుత్వాన్ని నిరూపించుకోవడానికి దాని ముందు ఎవరైనా తలవరచవలసిందే అటువంటి గురువు గురుతు గురి ఈ గతార శబ్దంతో ముడిపడినటువంటి పదములన్నమాటివి ఈ మూడు భిన్నములు పావు అంటే గురి గురుతు గురువు వేరువేరుగా ఉండవు గురువే గురుతు గురువే గురి ఆయన వాక్యమే శరసాధారయాన్ని అని శిష్యుడు జీవించాలి కాబట్టి దేశికులైనటువంటి మహానుభావుల నోటి నుంచి వాక్యములు ఏవైతే వెలువడతాయో ప్రకటితమవుతాయో అవి కళాతీత స్థితి నుంచి వ్యక్తమయ్యేటటువంటి మాటలు వాటికి జాగ్రత్తగా అన్వయం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది ఎంతో దూర దృష్టితో ముందు చూపుతో నీ జ్ఞానము చైతన్యం యొక్క పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని సూచిస్తాయి ఆ సూచనని సామాన్యమైనటువంటి అన్వయంతో భౌతికమైన కార్యాచరణలో ఆలోచించి చేయాలి విజ్ఞతతో చేయాలి నీలో జ్ఞాన పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తారు నీలో నేను పరిపక్వత చెందడం కొరకు చెప్తారు నేను యొక్క యథార్థ స్థితిగతులను గుర్తుపట్టడం కొరకు అనువైన కార్యాచరణ అందులో ఇమిడి ఉంటుంది కాబట్టి ఈ గురి గుర్తు గురువుని జాగ్రత్తగా విశ్లేషించుకోవడం నేర్చుకోవాలి అందుకే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన నరుడు అంటాం అలాగే చతుర్విధ శుశ్రూషలు చేసినటువంటి నరుడు అంటాం అలాగే పురుషార్థములు కూడా నాలుగే ధర్మార్థ కామ మోక్షములను సాధింపూనుకున్నటువంటి నరుడు అంటాం అలాగే సాధనములు కూడా నాలుగే ఏమిటవి శ్రవణ మనన నిధిధ్యాసలు అనేవి సాధనములు ఇంకా ఏమిటయ్యా మార్గములున్నాయంటే మార్గములు కూడా నాలుగే కర్మ భక్తి యోగ జ్ఞానములు సాంప్రదాయం కాబట్టి ఇవన్నీ నాలుగు నాలుగు నాలుగుగా ఎందుకు ఏర్పరచబడ్డాయి అంటే నాలుగవ దేహము లేక నాలవ దేహమును దాటుట గురించి స్థితిని దాటటం కొరకు ఏర్పరచబడ్డా అలా ఏర్పరచబడితేనే నువ్వు దాటుకోగలుగుతావు అధిగమించగలుగుతావు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎరుకను విడిపించి బట్టబయలు నిరూపించేటటువంటి పద్ధతిని నిరూపణ చేస్తున్నాను బట్టబయలు స్థితి నుంచి చూసినప్పుడు గురు శిష్యులు ఒకటాయ గురు తెరుక భాష గురువు శిష్యుడు స్థితి భేదం లేదు అయినప్పటికీ శిష్యుడు శిష్యుడే గురు ఎప్పటికీ గురువే శిష్యుడు ఎప్పటికీ గురు కాదు లఘువే ఈ ఖండార్థంలో భేదమును చూచేటటువంటి బుద్ధి జీవభావం సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి సాపేక్ష నిరపేక్షములలో ఉన్న అపేక్ష అది కూడా పెరుకే పిండ బ్రహ్మాండముల మధ్య సమన్వయమే కానీ పిండ బ్రహ్మాండముల మధ్య లయమే కాని అది ఎరుకే పిండ బ్రహ్మాండ అతీతమైనటువంటి సాక్ష్యతో కూటస్థం ఒక సాక్ష్యత్వం బ్రహ్మం ఆ బ్రహ్మము అనంత విశ్వం నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యత కాబట్టి अट्ठ विश्व ये शून्य उत्पन्नो आ शून्य आवल उन्द ब पूर्वकंधार्थुलांकार बिंदु संयुक्त निगिन कामदारा नमो नम अब ఆ వెలుపల దాపలా ఎట్లా చేస్తే శబ్దం నిశ్శబ్దం అయిపోతుంది నాదము నాదాంతమున నాదాతీతం ఎట్లా అయిపోతుందో ముక్తి అనస్థితి నుంచి మోక్షస్థితికి ఎలా మారిపోతాడు ఉపేక్ష అపేక్ష నిరపేక్ష అనేటటువంటివి లేకుండా అయిపోతాయో గురి గుర్తు గురువు అనేవి లేకుండా ఎలా అయిపోతాయో బోధన అనే దాని లేకుండా ఎలా పోతుంది ఆ రీతిని ఇక్కడ సూచిస్తున్నాను ఎరుకొక్క ఎరుకే ఈ విశ్వరూపమేర్పడతాల్చున్ ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైన ప్రపంచమున్నదెవరిగేరికను ఎరుక విడవబడిన తర్వాత ఎరుక సంబంధీకమైనటువంటివన్నీ సున్న దీని తంట అన్నారు కోరకందార్థంలో ఆ తంటతో పని లేదు ఇక బంధంతో పని లేదు బంధముక్తి అతీతం అంటుంది బ్రహ్మజ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటంటే బంధాన్ని దాటించాలి ముక్తిని కూడా దాటించాలి పరశివం అది త్యతీతం పరశివ శివం అంటే కేవలం బంధాన్ని దాటిస్తుంది బంధముక్తులను దాటించేది పరశివం ఆ పరశివ స్థితిని తెలియజేస్తూ ఎరుకొక్క ని ఎరుకే ఈ విశ్వరూపమేర్పడదాల్చున్ విశ్వరూపమేర్పడదాల్చున్ అనే దాంట్లో విశ్వము యొక్క ప్రాతినిధ్యము విశ్వము యొక్క బీజము విశ్వము యొక్క ప్రకటన విశ్వము యొక్క పాదు సూత్రము వ్యాపనము లయము అన్నీ ఇవిడిపోయినాయి కాబట్టి ఈ పంచబీజములు పంచశక్తులు పంచబ్రహ్మలు పంచతన్మాత్రలు పంచగగనములు అంతా ఆ పరశివమునందు లేనివి చెప్పడానికి ఈశ్వర పంచీకరణలో భాగంగా పరశివము కళా కాలము చిత్తు తమస్సు అని పైన ఒకటి రెండు మూడు లేవు ఆ పరశివమే ఆకర్మ పరిపూర్ణ శివం వరకు పూర్ణం పరశివము పరిపూర్ణం కాబట్టి ఎరుకైన ప్రపంచమున్నదెవరిగేరికను అనంత విశ్వం నుంచి వచ్చిన బ్రహ్మాండం బ్రహ్మాండం నుంచి వచ్చినటువంటి జీవావరణం జీవావరణంలో వచ్చిన పెండాండం నష్టప్రకృతులు స్థూలమైనటువంటి విరాట్ దానికి ఆధారభూతమైనటువంటి సూర్యస్థానమైన హిరణ్య గర్భస్థానం దానికి ఆధారభూతమైనటువంటి బ్రహ్మాండ ఆవరణ మనకు ఆవర ఉన్నటువంటి పాలసముద్రం పాలపుంత మిల్కీవే ఆ మిల్కీవేనే పాల సముద్రం అన్నారు ఆ పాలసముద్రాన్ని మధిస్తే అన్నీ ఉత్పన్నాయి అందువల్లించి సంఘర్షణ బలాలు అణువిచ్ఛిద్ది అణు సంయోజనం ఆ రీతిగా అవి ఉత్పన్నమైనవి పౌరాణిక ధర్మంగా అలా చెప్పారు విజ్ఞాన ధర్మంగా ఇలా చెప్పారు ఆ పాల సముద్రం ఆ పాలపుంతయ్యందున్న మహావిష్ణువు ఆయన చేత శాంతాకారం భుజగజయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం లక్ష్మీకాంతం అంటే అర్థం ఏమిటంటే లక్ష్మీకాంతుడు అంటే లక్ష్మీ అనే కాంత శక్తిని ధరించిన వాడు అని అర్థం అన్నాడు అంతేగాని ఆయన పాదాలు ఎప్పుడూ వదుతూ లక్ష్మి ఉందంటే అక్కడ అర్థం ఏమిటంటే ఆ రూపవర్ణన చేయడంలో ఉద్దేశం ఏమిటంటే ఆ నారాయణుని యొక్క ధారణ ఏమిటంటే ఆ కాంతశక్తి ఆ గురుత్వాకర్షణ శక్తి అయస్కాంత శక్తి అన్ని విశ్వశక్తులు కూడా కాంత శక్తి అనే సూచనగా చెప్పబడతాయి అందుకని లక్ష్మీ ఆవిడ దేనినైనా కదిలింపజేయగలిగేటటువంటి శక్తికి లక్ష్మి అని పేరు అది లేకపోతే ఈ జడం కదల్లో ఈ అష్ట ప్రకృతులు చెల్లించవు ప్రకటితం కావు ఈ ప్రకృతి అంతా వ్యక్తం కాబట్టి ఆయన ఎవరంటే లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం ఇట్లా సంజ్ఞారూపకంగా పై పైకి పై పైకి లక్షణాలతో గురి గుర్తుగా అందించారు దానికి పదార్థము శక్తి నిరూపణ చట్టాలు సూత్రాలు సిద్ధాంతాలు రాద్ధాంతాలు దేనికి దానికి మొక్కకు మొక్కకు విడబొట్టి చెప్పు అనే పద్ధతి మనకు అవసరం లేదు సర్వ మానవులకు అంత అవసరం లేదు విశాల భావంతో శాస్త్రజ్ఞులు ఎవరైతే ఏదో చేస్తూ ఉంటారో సంబంధించినటువంటి పరిజ్ఞానం అంత జ్ఞానం అనేక రకాల కాబట్టి మానవులు ఈ రీతిగా తెలుసుకుని జనన మరణాల మధ్యలో వచ్చే ఎత్తు పల్లాలని అధిగమించి కర్మబంధనం నుంచి విడిపించుకుని ఉద్వేగ బంధనాల నుంచి ధర్మాచరణతో శాంతి కాముకులై స్వార్థాన్ని విడిచి గుణాతీత స్థితిలో సాక్షిగా జీవించటం మానవలోక కళ్యాణానికి ప్రపంచ శాంతికి చాలా అవసరం దీనికి ధర్మ సంస్థాపన అని ఇలా మానవులందరినీ జీవించే వ్యవస్థను అందించడానికి ధర్మ సంస్థాపన కాబట్టి అవతారుడైనటువంటి నారాయణముడు మహావిష్ణువు చెప్పినటువంటిది యుగే యుగే ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను ఆయన కొరకు ధర్మ సంస్థాపన అర్థాయ ఈ ధర్మ సంస్థాపన అంటే అర్థం ఏమిటంటే మానవులందరూ శాంతితో ప్రశాంతంగా గుణాతీతంగా సాక్షిత్వంతో సాత్వికంతో దివ్యత్వంతో సకలజీవులకు భూతదయతో దయాక్షమా ఓర్పు సహనం త్యాగం ఇత్యాది దైవీగుణ సంపదతో అందరి కాంక్షించేటటువంటి పద్ధతిగా మానవులందరూ జీవించేటటువంటి వ్యవస్థకు ధర్మ సంస్థాపనమని పేరు దీని కొరకు మనుషుల్ని మార్చాలా మనసుల్ని మార్చాలా అనేది ఆయన చేతిలో ఉన్న అవసరమైతే తల తరగవలసి రావచ్చు అవసరం కాకపోతే మనసుల్ని మారిస్తే చాలు కాబట్టి ఆ పరిస్థితులను బట్టి ఆయా ప్రకోపనం జరుగుతూ ఉంటుంది ఆదిదైవతం చేతిలో ప్రకృతిలో సరే ఇదంతా గుర్తుకు సంబంధించినటువంటి లక్షణం ఈ గుర్తుకు సంబంధించినదే ఒక శ్లోకం ఉంది గురుగీతలు అజ్ఞానమిరాంధ్రంజన శాకయక్షురుమీలి అస్మై శ్రీగురవే నమ మిగిలిన ప్రార్థనా శ్లోకాలన్నీ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా కొన్ని శ్లోకాలనైనా ఈ గురుధ్యానానికి సంబంధించినవి సాధకులు నేర్చుకోవడం మంచిది అందులో ఈ శ్లోకం ముఖ్యమైనది అజ్ఞానం తిరాధ జ్ఞానాంజన శాఖ చక్షురుమీలి తస్మై శ్రీమురవే నమ ఈ కదార్థంలో ఈ అంశాన్ని స్పృశించారు ఈ శ్లోకాన్ని స్పృశించారు ఎలాగంటే బాగా చీకటిగా ఉన్నటువంటి గదికి వెళ్ళామనుకోండి ఉన్నాం అనుకోండి ఒక ఆశ్రయంలో ఉన్నాం అనుకోండి అగ్గి పుల్ల అగ్గి పెట్టే దీపం ప్రమిద నూనె పత్తి అని చదివామనుకోండి వెలుతురు వస్తుందా రాదు కదా ఆ వస్తువులు ఒకవేళ అక్కడ అందుబాటులో ఉన్నప్పటికీ వాటి పేర్లు చదివినా కూడా వెలుతురు రాదు కదా ఒక శలాక ఒక అణుస్వరూపంగా వాటి అందు నిక్షిప్తమై ఉన్నటువంటి అగ్నిని ప్రకటితమయ్యేటట్లుగా కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చిన్న దీపాన్ని వెలిగిస్తే యుగ యుగాలుగా ఒకవేళ ఉండి ఉన్నటువంటి చీకటైనా కొద్ది చిన్న దీపంతో పారిపోతుంది ఎన్ని యుగాల పాటు వాటి పేర్లు చదివితే చీకటి పోతుందా सत्याराग्रह तौब तुम तुम शात पाइंट वन प्रयत्न काबी अवी तयारे अनत विश्व में अबाटे चेसी अंत ईश्वराग्रहमे अटी वाट उपयोगी आ चुीपानें वगेट प्रयत्न కొండంత చీకటైన చిరుదీపంతో తొలగిపోతుంది జ్ఞానాంజన శలాకయా చాలా ముఖ్యమైన సూచన అండి ఇదిగే గుర్తంటే గురువును ఆశ్రయిస్తే జ్ఞానాంజనం లభిస్తుంది శలాక లభిస్తుంది పూర్వం కంటికి కాటుక పెట్టుకోవడానికి శలాక వాడేవారు అంటే పుర్ల శలాక అంటే పుర్ల ముళ్ళనే అర్థం కూడా ఆ అంజనాన్ని అంటే కంటి కాటుకని పెట్టుకోవడానికి వాడే పొల్ల గురువుగారు అది ఎంత యథావేత చేస్తే ఏమిటయ్యా గురుగారు గురువుగారు అంటావు గురువు అంటే ఏమిటయ్యా అంటే ఆ గురువుగారు జ్ఞానాంజన శలాక చిన్నప్పుడు పిల్లలకి కంటికి కాటుక పెడతారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏమిటంటే కళ్ళు బాగా విప్పారుతాయి దృష్టి బాగా ఏర్పడుతుంది విశాలమైన కళ్ళు వస్తాయి అంటారు విశాలమైన దృష్టి ఏర్పడుతుందని అర్థం అక్కడ అంతే కానీ ఉన్న కళ్ళు ఏవో పెరుగుతాయి అని కాదు విశాల భావంతో చూడగలగడం సంకుచిత భావాన్ని పోగొట్టుకోవడం పరిమితమైన భావాన్ని పోగొట్టుకోవడం ఆవరణ సహితమైనటువంటి దాన్ని ఆవరణ రహితమైన దృష్టికి మార్చటం ఇది జ్ఞానాంజన శలాక అంటే అట్లాగే పూర్ణబోధాంతర్గతంగా కూడా ఆ పూర్ణ బోధ ఇచ్చేటప్పుడు కంటికి కాటుగా పెడతారు గుర్తు పెట్టడం అనమాట ఇది గుర్తుండేట్టుగా చేయడం ఇదంతా కూడా ఉపదేశ కాలంలో చేసే మంత్రత్రయం కానీ దీక్షాత్రయం కానీ ఇవన్నీ నీకు బలమైన జ్ఞాన వాసనా బలాన్ని సాధనా బలాన్ని అందించే ప్రయత్నం జ్ఞప్తిలో స్థిరపరిచే ప్రయత్నం వివాహక్రతువు కూడా అంతే షోడశ సంస్కారాలు కూడా అంతే కర్మ పద్ధతులన్నీ అంతే యజ్ఞ పద్ధతులన్నీ అంతే ద్వాదశ యజ్ఞాల యొక్క వెనుకున్న రహస్యం కూడా అదే ఏదేమైనా ఆవరణ సహిత స్థితి నుంచి ఆవరణ రహిత స్థితికి తప్పక చేరాలి ఆ చేరటానికి ఉపయోగపడేదాని పేరు జ్ఞానాంజనం అని పేరు అట్టి జ్ఞానాంజన శలాక గురువు ఆయన ఉపదేశం ఆయన మంత్రం ఆయన వల్ల నువ్వు పొందినటువంటి సిద్ధి సాధ్యము సిద్ధము ఈ సాధ్యస్థితి నుంచి సిద్ధస్థితికి పరిణమింపజేసేటటువంటి వాడు గురు కాబట్టి అజ్ఞానది రాంధ్రయా ఆవరణ కొండలో ఆకాశం ఉంది ఆవరణ పగలగొట్టాడు ఘటాకాశం కాస్త మఠాకాశంలో లేనమైన मरलेमें मठाकाशमनेवरण ने अगम्बे पटाकाश दृष्टि कल इपड़ी मठाकाश कनबड़े केवल पटमे कनबड़ा अद आत्मनिष्ठ मठमेंट अष्ट्रकृति घटम नी जाना भेत शरीर इंत नी घटमंटे नी जाभदे शरीर मठमंटे अष्ट्रकृति पटम ब्रह्मनिष्ठ आत्मनिष्ठ घट पट मठम तरवात बिंदुआकाश तरवात केवलाकाश बिंदुआकाशम महत् विश्वा संबंध దానవతల ఆ విశ్వానికి అవతల ఆ శూన్యం ఆ శూన్యానికి అవతల కేవల ఆకాశం లేని ఎరుక దానవతల బయలు కాబట్టి ఈ పంచ గగనములనేటటువంటి ఆవరణాలకు అవతల దానవతల దేశికులైన వారందరూ కూడా ఆ వచ్చినటువంటి ఆశ్రయించినటువంటి శిష్యుడు తన యొక్క స్థితిని చెప్తూ ఉంటాడు తన యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తూ ఉంటాడు తను ఏమధిగమించాడో తనకు తాను చెప్పుకుంటాడు తనను తాను గుర్తి ఎలా గుర్తించాడో చెప్తాడు తను తాను ఎట్లా ఎరిగానో అది తెలియజేస్తాడు ఏ ఆవరణకి లోబడి ఉన్నాడో గ్రహించి ఆ ఆవరణను దాటేటట్లుగా జ్ఞానాంజనాన్ని ఇస్తాడు ఆ దృష్టిని ఇస్తాడు ఆ దర్శనాన్ని ఇస్తాడు ఆ స్థితిని కలిగింపజేస్తాడు ఆ నిర్ణయాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి దేశికులైనటువంటి వారి యొక్క కృపని పొందాలి అంటే వారి సన్నిధానంలో వారి సమక్షంలో ఉపదేశకాలంలో అవబోధాస్థితి చేత తత్కాలవత్ తత్క్షణమే ఏ తత్క్షణమే వాడు అదృష్టవంతుడు వాడీశ్వర అనుగ్రహానికి పాత్రుడు వాడు గురు గురుకృప పాత్రుడు ఆ జన్మమునందే తరించుట తథ్యం వాడు రెండింటిని తరించాలి బంధాని తరించాలి ముక్తిని తరించాలి బంధై విషయాసక్తం ముక్త్యై నిర్విషయం మనహ అనే ఒక సూత్రాన్ని పట్టుకుంటే చాలదు బంధముక్తులకు క్తులకు ఆధారమైనటువంటి ఎరుకను దాట ఆ అంశాన్ని ఇందులో స్ఫురిస్తున్నారు అఖండ మండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం ఇది కూడా పరిపూర్ణానికి సంబంధించినటువంటి శ్లోకం దృగ్దీక్షా పద్ధతిగా ఈ జ్ఞానాంజన శిలా కయాకి చాలా విశేషమైన ప్రాధాన్యత అందులో ఆ దర్పణాన్ని ఆధారంగా చేసుకునిచ్చిన సూచనని ఆధారంగా చేసుకుని జాగ్రత్తగా కృషి చేసి ఆ ఆర్యాదర్పణ స్థితికి ఎదిగి ఆ ఆర్యాదర్పణంలో లోచూపు లోరూపు లో మనస్సు ఏర్పడి నిష్కళ అనేటటువంటి స్థితి వరకు గుర్తు తెలియబడాలి నిష్కళ తర్వాత గుర్తు గురి లేదు ఎందుకంటే కళయే బ్రహ్మం నాదమే బ్రహ్మం బిందువే బ్రహ్మం నాదాతీతమే పరం బిందువాతీతమే పరం నిష్కళయే పరం ఇక అక్కడి నుంచి సంబంధించినటువంటి ఉపసర్గతో కూడినటువంటి లక్షణాలన్నీ ఏర్పడతాయి దాంట్లో అంటే నిష్కళ అన్న స్థితి తెలిసిన తర్వాతనే మిగిలినవన్నీ తెలియబడతాయి నిర్వ్యాపారము నిర్గుణము నిత్యశుద్ధము నిర్వికారము నిర్మలము నిరాకారము ఈ నకార ఉపసర్గతో చెప్పబడిన పది లక్షణాలు నిరాళంబము నిరుపద్రవము పరిపూర్ణానికి సంబంధించిన సంకల్పాల్లో ఉన్నటువంటి పది లక్షణాలు కూడా ఆ పది లక్షణాలలో అత్యంత ముఖ్యమైనటువంటిది నిష్కళ ఆ నిష్కళ తెలిస్తే అప్పుడు ఆ ఎరుక విడిపోతుంది అక్కడి నుంచి మొదలవుతుంది అలా సంకల్పాతీతం శూన్యాతీతం కాలాతీతం ఎందుకంటే ఆ మూడు తెలియాలి అతీతం అవ్వాలి తెలిసి అతీతం అవడం తెలియడం అఖండత్వం అతీతమైతే ఆ మండలత్రయాలను దాటుతాం అఖండ మండలాకారం వ్యాప్తం ఏ నరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీగురవే నమ ఈ జ్ఞానాంజనాన్ని ఎవరైతే స్వీకరించారో ఈ సత్శిష్యుడు దృష్టిని ఎక్కడ పెట్టాలని ఇప్పుడు అఖండ మండలాకారానికి అవతల పెట్టాలని అక్కడిదాకా దృష్టి సారించగలగాలట అక్కడిదాకా జ్ఞానచక్షువుతో అక్కడి దాకా వివేక దర్శనం చేయాలట ఆ స్థితి అందుండి సకల వ్యవహారములను సామాన్య వ్యవహారంగా చేసి చేయనివాడుగా అకర్తగా కర్తృత్వరహితంగా జరిపించబడాలి జరగబడాలి జరిగిందో లేదో గుర్తించని స్థితిలో జరగబడాలి అలా గురుతు గురి ఇవి రెండూ పోయినాయి ఇప్పుడు ఇంకా గురువుగారని చెప్పడానికి వేరే ఎవరున్నారు శిష్యుడని చెప్పడానికి ఎవరున్నారు ఎదుకొక్కటుండే నే ఎరుకే ఈ విశ్వరూపమేర్పడదాల్సు సోమ సోమసూర్య అగ్ని మండలములనే మండలత్రయముల ద్వారానే బ్రహ్మాండ నిర్వహణమంతా కూడా ఆ బ్రహ్మాండానికి ఆవాల వీటి ప్రభావం ఏమి లేదు ఆ అనంత విశ్వంలో ఉన్న అనేక కోటి బ్రహ్మాండాలు కూడా ఈ వ్యవస్థలాగానే ఉన్నాయి ఒక శరీరంలో జనన మరణాలు ఎలా ఉన్నాయో అన్ని శరీరాలలో జనన మరణాలు కూడా అంతే ఉన్నాయి అష్టవిధ ప్రకృతులకు ఆధారంగా ఏ బ్రహ్మం ఉన్నదో అన్ని చోట్ల ఆ బ్రహ్మమే ఉన్నది ఆ ప్రకృతి ఉన్నది ఎక్కడ ఉన్నా వ్యవస్థ అదే వ్యవహారం అదే నిర్ణయం అదే సృష్టి స్థితి లయములవే ఎరుకొక్కటి లేకుండిన ఎరుకయిన ప్రపంచమున్నదెవరిగేరికనూ ఆ అవతలకి తేరాడు ఆ బయలు స్థితి నిలిచాడు దృఢీకరించబడ్డాడు అక్కడ ఉండి అనంత విశ్వాన్ని మరి తిరిగి అంటబోన ని అని ఒక ప్రమాణం స్వీకరించారు ఏదైనా చేసే ముందు గురువుగారి దగ్గర ఒక వాగ్దానం చేస్తాము ఇది మళ్ళీ నేను అంటుకోను ఈ స్థితిలోకి దిగిరాను తిరిగి రాని పద్ధతి పునరావృత్తిరహిత శాశ్వత నిత్య నివాస సిద్ధిరస్తు అనే ఆశీర్వచనం ఈ బయలుకు సంబంధించింది ఇక్కడ వాసము లేదు వసించేవాడు లేడు నిత్య నివాసం అన్నారు అందుకని చాలా నా కొద్దిగా హాస్యంగా కూడా కనబడుతూ ఉంటుంది చాలా ఇళ్ల మీద అనేక పేర్ల ప్రత్యయాలతో నివాస్ అని కింద పెడతాడు అంటే ఏమిటి అంటే వాసనలను క్షయింపజేసేది నివాసం ఏ వాసనలను మిగల్చనివ్వకుండా చేస్తుంది అని చెప్పడం వాసనారాహిత్యాన్ని సూచించడం నివాసం శ్రీనివాసము ఉందా లేదా మనకి ఆనంద నిలయం శ్రీనివాసం ఏమిటరంటే ఆ స్త్రీ అన్న అష్ట శ్రీ అనేది ఎనిమిది ప్రకృతులు సూచిస్తుంది శ్రీ అనేది సంజ్ఞారూపకమైన బీజాక్షరం అది అష్ట ప్రకృతి వాచ్యం ఓంకారం ఎట్లా బ్రహ్మవాచ్యము ఓంకాక్షరం బ్రహ్మ అనే బ్రహ్మవాచ్యంగా ఓంకారం ఎట్లాగో ప్రకృతి వాచ్యం శ్రీం కాబట్టి ఆ శ్రీనివాసం అష్ట ప్రకృతుల యొక్క వాసనాక్షయం అయ్యేటట్లుగా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఆనంద నిలయం అని దానికి పేరు అలా పేరు పెట్టారు దానికి కాబట్టి మనమేమో ఇక్కడ ఏమనుకుంటున్నాం శ్రీనివాసం అంటే శ్రీకి నివాసం అనుకుంటున్నాం శ్రీకి నివాసం కాదు అది జాగ్రత్తగా సంస్కృతంలో ఉన్నటువంటి ధాత్వార్థాలన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలన్నమాట అందుకని ఇక్కడ కూడా అలాగే కొద్దిపాటి రహస్యం ఉండేటట్లుగా లేదనైన ఎవరుండే రికను ప్రశ్న అడిగినట్లుగా అడుగుతున్నారు ఏమీ లేదు పెండము లేదు బ్రహ్మాండము లేదు దానందల అహములు లేవు ఖండములు లేవు అఖండములు లేవు సర్వకాలం ఉన్నది ఒక తీరే ఏతన్విద్యా శుద్ధవిత్కించిస్తిమయ్య నిర్మాణమోహజోషా వినివృత్తకామా అంటుంది భగవద్గీత ఎంత గోపగా చెప్పింది సూటిగా కాబట్టి మరి అలా మనం జీవనంలో అలా ఉండాలి కదా అలా అయి ఉన్నప్పుడు ముక్తి సిద్ధం సాధ్యము కాదు సిద్ధం ఈ సిద్ధస్థితి నుంచి ఆ పైన ఉన్నవన్నీ సిద్ధ వస్తువులే ఆ రీతిగా సిద్ధ మార్గం అన్నాను సిద్ధ మార్గం అంటే అర్థం ఏదో కాషాయంబరాలు కట్టారు గడ్డలు మీసాలు పెంచారు ఎక్కడో కొండ ఉన్నారు రకరకాల పేర్లతో అనుబా అందుబాటులో ఉన్నటువంటి సిద్ధ మార్గ సాంప్రదాయం అని వాళ్ళ దానికి ఒక మొక్క వేరే బ్రిటిష్ ఇట్లా చలవలు బలవలుగా మొక్కలు మొక్కలుగా భారతీయ సంస్కృతి కనబడుతుంది కానీ వీటన్నింటి అందున్నటువంటి ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అఖండ మండలాకారం వ్యాప్తం ఏ తత్పదం దర్శితం ఏ నా తస్మై శ్రీగురవే నమ ఆ లక్ష్యంలో మాత్రం ఏం భేదం లేదు ఆ సూత్రంలో మాత్రం ఏం భేదం లేదు సూత్రేమణిగణ యువ పరమాత్మ అందరికీ ఒకటే బ్రహ్మము పరబ్రహ్మము కూడా ఒకటే కానీ అది గురుతు ఇది చాలా ముఖ్యం ఆ గురుతు పోయే పద్ధతికి నిన్ను తీసుకువెళ్తుంది పరిపూర్ణ పద్ధతి అందుకని దీనికి పరిపూర్ణ సిద్ధాంతం అని అచల పరిపూర్ణ రాజయోగం అని పరిపూర్ణమైనట్టి బయలు కనిపెట్టి గురునీ వాక్యము బట్టి ఆ బయలుని అక్కడ దృఢీకరించబడినటువంటి స్థితిలో ఉన్న దేశికేంద్రుడు వెంట్రుకవాసేరు కను పూని ఆ అచల వాక్యాలన్నింటినీ బయలుకు సంబంధించిన లక్షణాలని చెప్తాడు చలాచల వాక్యములనే పేరిట అందుబాటులో ఉన్నాయి ఎరుకకు సంబంధించినవి బయలుకు సంబంధించినవి ఆ బయలుకు సంబంధించినటువంటి వాక్యాలని గురుబోధని యథాతథముగా ధారణ చేసి నిలబెట్టుకుని తురియ స్థితిలో కూడా వాటిని మరపుకు రానివ్వకుండా మృత్యుకాల స్థితిలో కూడా మరపుకు రానివ్వకుండా ఆ బయలు దర్శన స్థితి ఎందు సహజమైపోయేటటువంటి సిద్ధవస్తువు స్థితిలో నిలబడి ఉండమనే ఆశీర్వచనం పరిపూర్ణమైనట్టి యలు ఉండకనిపెట్టి గురుని వాక్యము బట్టి గురుతూ పోగొట్టితే ఎవరిగేరికను లేదనైనా ఎవరుండేరికను లేదు నాహం నా కించిద్దస్తి నాహం నా అస్థి ఎంత లేదయా కించిత్ అస్థి కూడా లేదు అంకురించడానికి కావలసినంత కూడా లేదు శక్తిగా కూడా లేదు పదార్థంగా కూడా అణువుగా కూడా పరమాణువుగా కూడా ఏ చెప్పుకుంటే అది లేదు ఏ గుర్తు చెప్తే అది గుర్తు లేదు ఏ ఆవరణ చెబితే ఆవరణ లేదు సద్రహిత తద్రహితం తద్రహిత నిరావరణం అలా నాహంగా స్థిరపడటే జన్మరాహిత్యం సహజమవట జన్మరాహిత్యం హరి ఓ శ్రీగురుభ్యో నమీ దం ఓర్ణ ఓర్ణము దశ్యతేర్ణస్ ఓర్ణమాదాయర్ణమేవా వశిషే తస సహనోనక్తు సహవీ కరవై తేజస్వి నావీతమస్సు మా విద్షావై ఓ శాంతి స్వగురు నిజగురు పరమగురు పరష్ిగరు సద్గురు పరబ్రహ్మణే నమీరుభ్యో నమ